ప్రార్థన చేస్తాం యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయంలోని ఒక వాక్యాన్ని జానిస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధి మీకు స్థుతుల స్తోత్రాలైనా అబ్రహాం ఇస్సాకు యాకోబ్ల గోపదేవ మీకు వర్ణాలను అనేక పర్యాలు మీరు ప్రభా ప్రవక్తల ద్వారా మాట్లాడనైనా ఆయనను అనేకులు లోబడన యుగ సమాప్తి ఈ చివరి కాలం మీ ప్రియకుమారుడిన మా ప్రభు అయిన ద్వారా మీరు మాతను మాట్లాడుతున్నారు ఈ దినము మీ స్వరం వినకపోతే మేము చనిపోయిన వాలమే మేము చచ్చిన వాళ్ళమే మీ దృష్టిలో కానీ మేము బ్రతకలని ఆశపడుతున్నాం కానీ ఈ లోకస్తులందరూ ఐహికంగా బ్రతకాలని అనుకుంటున్నారు ప్రవ్వా కానీ మేము ఆత్మలో బ్రతకాలని ఆశపడుతున్నాం కాబట్టి మా ఆత్మకు ఆ యొక్క జీవాన్ని దైచేమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క కోరికలను తొలగించి ఐహికమైన ఈ యొక్క విచారణ నుంచి మాకు విడుదల దయచేసి మీ అందు ఎల్లప్పుడూ ఆనందించే ఆ భాగ్యాన్ని మాకు దయచండి మీ అందే మాకు స్థిరమైన ఆ నిరీక్షణ ఉంది ఈ లోకంలో ఎక్కడా లేదు ఏ మనుషుని ఆశ్రయించదు అని బైబల్ చెప్తుంది ఎవరి సహాయం కోరద్దని చెప్తుంది మనుషులను ఆశ్రయించడం కంటే యహోబాను మేలు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టినైనా మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం మీ వాక్యము మాకు జుంటి తేనె ధరల మధురమైంది దావిదు మహారాజ్ అన్నట్టు కొవ్వు మెదలు దొరికినట్లు నాకు నీ వాక్యం దొరికింది అన్నాడు ప్రవ్వ ఎంతో విలువగా అయింది బంగారు కంటే విలువైంది వెండి బంగారంల కంటే ఎంతో విలువైన ఈ వాక్యం కొరకు మేము ఆశ కలిగి ఉన్నాం అనేకమైన విషయాల ఆసక్తి కలిగినారు ఈ లోకంలో కానీ మేం మట్టుకు వాటన్నిటిని అసహించుకొని సమస్తాన్ని పెంటకూపగా మార్చుకుంటున్నాం మీ వాక్యం పట్ల మాకు ప్రేమ ఆసక్తి పుట్టింపజేయండి అందులో నీ గ్రహించి దాని మా జీవితాలలో అవలంబించుకొని దాని ప్రకారంగా జీవించి అనేకులకు మీ సాక్ష్యాన్ని పంచుకోండి బిడగా తయారు చేసి మీ రాకవర్గం సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించం తండ్రి యోహాన్సు వార్త పదిహేడవ అధ్యాయము యేసు ప్రభు యొక్క ప్రార్థన విధానం ఆయన ఎట్లా ప్రార్థన చేసిండు అన్న విషయాన్ని మనం మీరు చూస్తున్నాం ఇంతకు మనం ధ్యానించిందే కానీ దానికి మరీ విశేషంగా ధ్యానించబోతున్నాం యోహాన్సు వార్త పదిహేడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వర్షాలలో కొన్ని వాక్యాలు చేస్తున్నాం చూడండి యువహాన్ సువర్త పదిహేడవ అధ్యాయం పద్నాలుగవ వర్షం ఆరంభం వారికి నీ వాక్యం ఇచ్చిన్నాను యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి అది మనకు ఒక విధానం మనం ఎట్లా ప్రార్థన చేయాలనేది నేను ఆ గుంటూరు ప్రాంతం వెళ్ళి వచ్చినాక నేను అటనే ప్రార్థన చేస్తున్నా అప్పుడు నాకు ఇది జ్ఞాపకం వచ్చింది అరే యేసు ప్రభు ఎక్ ప్రార్థన చేసిండు కదా ప్రవ్వ అక్కడ మేము వాక్యం ప్రకటించి వచ్చినాం ప్రవ్వ ఒక్క ఆత్మ కూడా నశించుకోకుండా కాపాడు ప్రవ్వా వారి హృదయంలో ఆ వాక్యం భద్రపరచండి అని నేను ప్రార్థన చేస్తున్నా యేసు ప్రభు కూడా అక్కడనే ప్రార్థన చేసింది కాబట్టి యేసు ప్రభు జీవిత విధానం ఏ రీతిగా ఉందో మన జీవిత విధానము అదే రీతిగా ఉండాలా క్రీస్తుకు కలిగిన మనసు మీరును ధరించుకునే ఫిలిపి రాష్ట్ర పత్రికలు మనం ఎన్నిసార్లు చూస్తుంటాం మెట్టుకు సహోదరులారా నేను క్రీస్తుని ధరించుకున్నట్లు మీరును క్రీస్తును ధరించుకుని అన్నాడు ఏసుకొని మనం ధరించుకోవాలా అంటే ఆయనని మన హృదయలలో నింపుకోవాలా ఆయన కేవలం వాక్య రూపకంగానే ఉన్నాడు కాబట్టి ఆయననే వాక్కు ఆ వాక్యమే శరీరధారై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో అవతరించెను నివసించను నివాసము చేసుకునను కాబట్టి ఆ వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటేనే మనం ఆయన కాబట్టి ఇక్కడ ఏమంటుడు నేను వారికి నీ వాక్యము ఇచ్చి నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు గారు ఈ విషయం నాకు చాలా బాగా నచ్చింది మనం ఈ లోకంలో ఎంత జీవించినా ఈ లోకంలో ఎన్ని ఆశలు ఎన్ని కోరికలు కనిపిస్తున్నా మనం ఈ లోక సంబంధం కానప్పుడు ఈ లోకం ఆశలు ఎందుకు మనం ఇదైపోతాం ఈ లోకంలో ఏదో సాధించాలి ఏదో సంపాదించుకోవాలని ప్రతి జీవి ప్రతి మనిషి ప్రయాస పడతా ఉంటాడు కానీ ప్రభు చెప్తున్నాడు నేను ఈ లోక సంబంధిని కాబట్టి నా బిడ్డలు లోక సంబంధులు కారు క్రైస్తవులు మనం జీవించగలరా లోక సంబంధులు గారు అంటే ఈ లోకానికి నీకు సంబంధం లేదు మనము యాత్రికులము ఇది అరణ్య మార్గము అరణ్య మార్గంలో ఎవడు ఇండ్లు కట్టుకోడు ఎవడు గోపురాలు కట్టుకోడు ఎవడు జీవితాలు స్థిరపరచుకోడు అరణ్య మార్గంలో పోతూనే ఉండాలా పోతూనే ఉండాలా నేను ఈ లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు ఆయన ఆజ్ఞా ఇచ్చేసిండు మీరు లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును క్రైస్తవులను ఎందు క్రైస్తవులు ఎవరిని తన్నరే ఎవరిని హింసించరే ఎవరిని చంపరే అయిన గాని లోకము ఎందుకు వారిని ద్వేషిస్తుంది ఎందుకు ద్వేషిస్తా తెలుసా నువ్వు ఈ లోక సంబంధివి కావు కాబట్టి అంటే అర్థమైంది ఈ లోక సంబంధులు ఈ లోకంలో ఎట్లా జీవించాలనో తెలుసు వాళ్ళకి మనం ఈ లోక సంబంధం కాము కాబట్టి మనము ఈ లోక రీతిగా జీవించం ఉదాహరణకి ఈ లోకస్తులు తింటారు తాగుతారు బాగా ఆనందిస్తూ ఉంటారు మన జీవితం అట్లా ఉండదు ఈ లోకంలో బాగా ఎంజాయ్ చేయాలా అది చేయాలా ఇది చేయాలా అన్న తపన ఎక్కువ ఉంటది మనుషులకు మనకు ఆ తలంపే ఉండదు ఏమన్నా అవకాశం వస్తే పండగ చేసుకోవాలా బాగా ఎంజాయ్ చేయాలా అనేది ఈ లోక సంబంధికులకి ఉండే కోరిక కానీ మనం ఎప్పుడు అవకాశం దొరికితే వాక్యం ధ్యానించాలా ఎప్పుడు అవకాశం దొరికితే వాక్యాన్ని ప్రకటించాలా టూ థౌసండ్ లండన్ మొత్తం ఇంగ్లాండ్ మొత్తము నాన్ క్రిస్టియన్ కంట్రీ అయిపోతుందంట అది ఇప్పుడు కొత్తగా క్రిస్టియన్ కంట్రీ లాగా నాకైతే టూ థర్టీకి రకంగా ఫ్రంట్ పేజ్ మొన్న ఇంకైతే ఇది పన్నెండు సంవత్సరాలు కదా ఇది టూ థౌసండ్ ట్వల్ ఇది ఇంకా థర్టీ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు పదహారు సంవత్సరాలు దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు అది మొత్తం నాన్ క్రిస్టియన్ కంట్రీ అయితుందట దేవుడు ఆ దేశాన్ని ఎంతగానో ఆశ్రయించి వాళ్ళకి ఆ దేశాన్ని ఎంత సమృద్ధి ఇస్తే వాళ్ళు చెత్తగా తయారు చేసుకున్నారు ఆ దేశం అమెరికా కూడా క్రిస్టియన్ కంట్రీ ఒకప్పుడు ఈ రోజు నాన్ క్రిస్టియన్ కంట్రీ తయారైంది అది క్రిస్టియన్ కంట్రీ ప్రపంచం అంతటా అది ఆశీర్వాదకరంగా ఉండే ఆ దేశం ఈ రోజు నాన్ క్రిస్టియన్ కంట్రీ అయిపోవడం వలన అది దొంగల గుహలాగా తయారైంది ప్రపంచం అంతా చెడగొట్టే దయ్యంపు ఆత్మ దాంట్లో విస్తరి హాలీవుడ్ మొత్తం ప్రపంచాన్ని చెడగొట్టబడింది వాళ్ళ సినిమాలు చెత్త అదంతా చెత్త ఆ సినిమాలు ప్రపంచమంతా చెడగొట్టేసినాయి ఏ దేశాలు చూసినా హాలీవుడ్ మూవీస్ లాగానే ఉంటాయి హిందీ మూవీ చూసినట్టునే ఉంటది తెలుగు మూవీ చూసినట్టునే ఉంటది ఆ మూవీస్ అంతా చెడగొట్టింది అంటే ఆ దేశము దయ్యానికి అయిపోయింది ఈ రోజు థర్టీన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది యునైటెడ్ స్టేట్స్ లో ఎప్పుడు వినలే వంద సంవత్సరాల క్రితం నుంచి ఎప్పుడు విన్లే అమెరికా దేశం అంత పతనం అవుతుందని ఇంకా రాంగ రాంగ డిసెంబర్ తో తెలిసిపోతుంది ఈ డిసెంబర్ వచ్చినాక యునైటెడ్ స్టేట్స్ పరిస్థితి మీరు గమనిస్తారు అది మరి విశేషంగా ఏమంట మళ్ళీ లూకాస్ వర్తలు మనం చూస్తాం ఒక దయ్యం విడిచిపెట్టి తిరిగి మళ్ళా వాపస్ పోయినప్పుడు దాని మరీ చెడ్డమైన ఆత్మలను తీసుకొని పోడిటిని అంటే అవి ఏడు ఇది ఒకటి ఎనిమిది ఏడు ప్లస్ అదొకటి ఎనిమిది దయ్యాలు ఎనిమిది భయంకరమైన ఆత్మల కూర్చుంటుంది డిసెంబర్ తర్వాత బహుశా అంటే నేను ఈ క్యాలెండర్ బట్టి చెప్తలేదు డిసెంబర్ లో ఏం జరుగుతాడు ప్రెసిడెంట్ మారుతాడు ఒబామా వస్తాడా మిట్ రోమిని అనేవాడు వస్తాడా ఇంకోరు వస్తారు చెప్పలేము ఓరొస్తారో మళ్ళా ఒబామా వస్తాడేమో సరే ఎవడొచ్చినా గాని ఆ దేశం ని ఎవడు మంచి చెల్లడు ఎందుకంటే ఆ దేశము ఏసులోని విడిచిపెట్టేసింది వారి పాస్టర్స్ ఏసుని విడిచిపెట్టేసిరు మరి ఒక ఏసుని వెంబడించారు ఆత్మని వెంబడించరు మరి ఒక ప్రకటించారు కాబట్టి అక్కడ ఏసులో లేడు ఎప్పుడైతే ఆ దేశాలు ఏసు పని విడిచిపెట్టేసినాయో మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఒకప్పుడు రోమా పట్టణము నమ్ముకుంది ఈ రోజు పరికరాని దేశం తయారైంది గ్రీసు దేశం పౌలు కొరెంతి సంఘానికి సువార్థ ప్రకటించిన ఎంత బాగుండే ఆ దేశాలవి ఈ రోజు గ్రీస్ పట్టణం గ్రీసు దేశము పనికిరాన్ని దేశం లాగా తరవుతుంది ఈ రోజు కూడా పేపర్లు చూస్తున్నాం దాన్ని ఎవరు పట్టించుకుంటలేడు వాళ్ళు మొత్తుకుంటున్నారు మా దేశం ఎవరన్నా కాపాడనే జర్మనీ ముందుకు కానీ జర్మనీ కాపాడలేకపోతుంది జర్మన్ అంటుంది నేనే అన్యాయం అయిపోతా సపోర్ట్ చేస్తే జర్మన్ వెనుకలకి ఇప్పుడు ఇంతకాలం సపోర్ట్ చేస్తా చెప్పింది ఇప్పుడు జర్మనీ కూడా ముందుకు ఇంగ్లాండ్ అది పతనమయ్యే కాలంలోన్నాం నేను మీకు కొన్ని నెలల క్రితం చైనా గురించి చైనా ఆర్థిక స్థితి దిగజారుతుందని పోయిన వారం పేపర్లు వేసారు చైనీస్ గవర్నమెంట్ వారి ఆర్థిక వ్యవస్థ దిగిపోయింది చూపించారు తొమ్మిది నుంచి ఏడు దిగిపోయింది అంటే చాలా సీరియస్ కాబట్టి ప్రపంచమంతటా తారమరం బియ్యము ఖరీదు పెరిగిపోయింది ఏ దేశము ఏ ప్రపంచం దేవుడు మనం చూపించిన వాక్యాల ప్రకారంగా ఏవి కొలాబ్స్ అవుతున్నాయి చూపిస్తున్నారు మనకి అంటే త్వరలో ఈ యుగ సమాప్తి చివర మనం ఉన్నాం అని చాలా బాగా అర్థమవుతుంది కాబట్టి ఏమని ప్రార్థించాలా క్రైస్తవులు ప్రపంచం ఒకటే ప్రార్థన నేర్చుకున్నారు అది పెంత నుంచి బయటకు వచ్చింది నేను వచ్చేవారం మీకు చూపిస్తా అది ఎందుకు వచ్చిందని ఏమని ప్రార్థిస్తుా నాకేం కాదు బ్రదర్ ఈ లోకము కొలాప్స్ అయినా ఈ లోకము తారుమారైనా నాకేమీ కాదు నేను ఏ స్ట్రో లో నేను అమాంతంగా మధ్యాకాశానికి ఎత్తబడతాను అని ధీమాలో ఉన్నారు లేని వాక్యాన్ని వాళ్ళు ఆశ్రయించరు ఆటోమేటిక్ గాలికి ఎత్తబడేది కాదు ఇది సాటిలైట్ కాదు ఇది రాకెట్ కాదు నీ బాడీ అటువంటిది లేదు వాక్యం ఎక్కడ కాబట్టి అబద్ధాన్ని వాళ్ళు ఆశ్రయించి నేను ఇక్కడికి వెళ్ళిపోతాను ప్రవ్వా ప్రార్థన ఎట్లుంది నేను మంచి మంచి భక్తుల ప్రార్థన జాగ్రత్తగా వింటా ఎందుకంటే వీళ్ళలో ఉన్నది దేవుని ఆత్మన దయమాత్మన ఎందుకంటే వెలుగుదూత సంబంధులు వాళ్ళు ఏ రీతి బయటికి మంచిగా వెలుగుతూనే ఉంటారు కానీ లోపల గొర్రె గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్లు అని వేసిన చెప్పింది మనకి కాబట్టి వారి ఆత్మల బయటికి ఎంతో ప్రశాంతంగా ఎంతో సమాధానంగా ఎంతో దీన జాలి ఉంటది లోపల వాళ్ళు కోడేళ్ళు తోడేళ్ళు రక్కేదానికి వాళ్ళు వెలుగుతూత సంబంధాలు అంతా అట్లనే ఉంటారు బయటికి వెలుగు ఉంటది కానీ లోపలంతా చీకటి వాళ్ళకి కాబట్టి వాడిని ఎట్లా గుర్తించగలవు కేవలం వారి ప్రార్థన రూపకంగా వారి ప్రార్థన వాళ్ళ బోధన నుంచి నువ్వు గుర్తించగలవు వీళ్ళలోనే దయ్యం కాబట్టి వారి ప్రార్థన ఉంటది ప్రవ్వా ఎత్తబడే సంఘానికి మమ్మల్ని సిద్ధపరచు ప్రవ్వా అంటే అదే మోసపుచ్చ ఆత్మ ఉంది క్రైస్తవ సంఘంలో మనం గుర్తించచ్చు ఎందుకంటే ఎత్తబడేది లేదు ఎక్కడ ఆయన ఈ లోకంలోకి దిగొస్తున్నాడు కాబట్టి ఎత్తబడేది ప్రవ్వా నీటికి వెళ్ళిపోతా నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్ సిస్టర్ నేను ఖచ్చితంగా ఇక్కడ చలిపోతా శ్రమలు స్టార్ట్ కావాలా నేను ఇక్కడికి వెళ్ళి గాలికి ఎగిరిపోవాలా అంతే టైం కళ్ళు మూసుకునే లోపల జరిగిపోతుంది అని వాళ్ళు అంటున్నారు కానీ అది జరగదు ఎందుకు జరగదు చూడండి మీరు ఇక్కడికి వస్తున్నారు వింటనే విశ్వాసంలోకి వస్తారు స్వీకరించకపోతే అవిశ్వాసంలో పడతారు చూపించినాక కూడా వినకపోతే తిరుగుబాటుతనం తిరుగుబాటుతనానికి ఇంకా కఠినమైన శిక్ష కాబట్టి నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును ఇరవై పదిహేనవ వచనం నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట యేసు ప్రభు ప్రార్థన నాకు మాదిరి నేను ఆ ప్రార్థన నేర్చుకున్నాను యేశప్రభు ఏమని ప్రార్థిస్తుండు తండ్రి నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు శిష్యులని క్రైస్తవులని దేవుని బిడలని ఈ లోకంలో నుంచి తీసుకొని పోమని నేను ప్రార్థించలేదు కానీ దుష్టి వారిని కాపాడమని ప్రార్థించున్నాను ఈ ప్రార్థన చాలా ముఖ్యమైన పెంతకోసంగా అక్కడే కదా పరశు ఆత్మ కృపవారులు గంతులు వేయడము చేయడము ఆత్మలో పడిపోవడము ఆత్మలో ఆనందించడం ఆత్మలో నవ్వడము ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి బైబిల్ లేని అన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి ఒకప్పుడు మనం కూడా అలానే ఉన్నాం అల్లకెళ్ళి బయటకు వచ్చినాం కానీ వారి ప్రార్థన యేసు ప్రభుకి భిన్నంగా ఉంది లేక యేసు ప్రభు ప్రార్థనకి ఆపోజిట్ గా ఉంది నువ్వు ఇది విశ్వసిస్తున్నావా లేక అది విశ్వసిస్తున్నావా నువ్వు ఎక్కడుంది నీ నీ నీ ఆసక్తి ఎక్కడుంది ఈ లోకంలోకి వెళ్ళి వారిని తీసుకొని పోమని నేను ప్రార్థించలేదు కానీ నువ్వేం చేస్తున్నావు పాస్టర్ అయ్యి ఉండి ప్రవ్వా మమ్మల్ని ఎత్తపటి సంఘం త్వరగా రమ్ము మమ్మల్ని ఇక్కడికి తీసుకొని పో అని ప్రార్థన చేస్తున్నావు ఆయన ఎక్కడ తీసుకొని పోతాడు పర్వరాజము ప్రత్యక్షంగా రాదనే వాక్యం మీరు ఎన్నిసార్లు వినలేదు అది మీ మధ్యలోనే ఉంది ఆయన దాని కొరకు వాపస్ వస్తున్నాడు నువ్వు ఇంకెక్కడికి పోతావు గాలిలో పోయేది లేదు ఎందుకంటే భూమినే శూన్యంలో ఉంది భూమి గాలిలో ఎగురుతుంది అది స్పేస్ లో భూమి నువ్వు కింద ఉంది అనుకుంటున్నావు పర్లోకం పైనంది భూమి కింద ఉంది భూమి కింద నరకం ఉంది అనుకుంటున్నావు ఎక్కడునే అవన్నీ ఇక్కడే కనిపిస్తాయి నీకు కానీ ఒక స్థలము దేవుడు క్రియేట్ చేసిండు ఇప్పుడు మనకు అది లేదు మనకు అవి కనిపించవు యుగ సమాప్తి తర్వాత సాతాని వాడి అనుచరులని శాశ్వతంగా ఆ యొక్క నరకంలో వేయబోతున్నాడు మనం మట్టుకు ఆయన మహిమలోనికి ప్రవహించబోతున్నాం ఎప్పుడు పరమయరు గాలిలోనే ఉంటదా కిందికి దిగొస్తుందా కింది దిగొస్తుంది ఆయన అంటే ఆయన సన్నిధి నిజంగా బిల్డింగ్స్ గా వాళ్ళ సన్నిధి అనేది ఇక్కడ దిగొచ్చినప్పుడు మనం అందరము అందులో నివసిస్తాం యేశు ప్రార్థన ఏ రీతిగా ఉంది పదహార నేను ఈ లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధిలో కారు రెండోసారి జ్ఞాపకం చేస్తున్నాడు మొదటిసారి జ్ఞాపకం చేసి దాని ఏమన్నాడు ఇక్కడ నుంచి పోయేది లేదు ప్రవ్వా వాళ్ళని ఇక్కడికి వెళ్ళి తీసుకొని పొమ్మని నేను చెప్తలేని ప్రార్థిస్తలేను గానీ వారిని శోధన నుంచి దుష్టి నుంచి కాపాడమంటున్నాం ఎందుకంటే ఈ లోకంలో దుష్టుని పవర్ ఎక్కువ ఉంది శ్రమల కాలంలో దేవుడే వారికి ఆజ్ఞాపించింది దేవుడు ఎప్పుడు శత్రుకి ఆజ్ఞాపిస్తారన్న విషయం మనం ఎనిసలా చూసినాం ఎందుకంటే సైతాన్ని కూడా సృష్టించిన దేవుడేనా కాదా దేవుడేనా కాదా చూడండి ఏషయ నలభై అధ్యాయము ఏడవ వచనం నేను వెలుగును సృజించిన వాడను తర్వాత అంధకారమును కలగజేయువాడను తర్వాత సమాధానకర్తను కీడును కలగజేయవాడును నేనే ఈ లోకంలో వెలుగుని తీసుకొచ్చిన వాడు ఆయననే చీకటిని కూడా తీసుకొచ్చినవాడు ఆయననే లేదు మనకి చీకటికి సంబంధం లేదు చీకటి సైతాన్ని కానీ సైతాన్ని కూడా సృష్టించినవాడు దేవుడే ఎందుకు ఎందుకు సృష్టించాడు క్రైస్తవ జీవితం తీర్మానానికి సంబంధించి నువ్వు నువ్వు ఎక్కడ ఆదాము ఏదైనా తోట నుంచి మొదలుకొని ఈ రోజు వరకు ఈ యుగ సమాప్తి వరకు తీర్మానం సంబంధించి ఏ గుంపులో ఉంటావో నువ్వు తీర్మానించుకో ఏదైనా తోటలో ఉంటావా ఏదైనా తోట నుంచి తరిమే వే పడతావా అది తీర్మానం ఉండాలనుకుంటే అక్కడిచ్చిన ఆగి పాటించాలా అవసరం లేదంటే పాటించాలవసరం లేదు అక్కడ నుంచి తరిమే కాబట్టి చీకటి శక్తిని దుష్ట శక్తులను అంధకర శక్తులను కూడా తయారు దేవుడే మన బాధ్యత ఏందంటే వీటిని గ్రహించాల ఈరోజు ఈరోజు అంశం అదే చివరి కాలంలో తెలివి అధికం కాబోతుంది అన్న విషయం మనం ధ్యానిస్తాం దాని గ్రంథం నుంచి ఎందుకు ఇవన్నీ మనకి బయలుపరచబడుతున్నాయి ఇవన్నీ విషయాలు ఇంతకు చెప్పబడలేదు ఎక్కడ మనకెందుకు ఇంత తేటగా అర్థమవుతున్నాయి అంటే దాని గ్రంథంలో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం పన్నెండవ అధ్యాయంలో దాని గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉన్నట్లు ముద్రింపబడినవి ఈ సంగతులన్నీ ముద్రింపబడ్డవి ఎప్పటి వరకు అంత్యకాలముల వరకు మరి ఇవి అంత్యకాలములు కాబట్టి ఈ ముద్రింపబడ్డవి వీపబడ్డాయలేవా ఎప్పుడు తెలుస్తుంది చూడండి పదవ వచనం అనేకులు తమను శుద్ధి పరుచుకొని ప్రకాశ మానులను నిర్మలులను అగుదురు దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడు ఈ సంగతులను గ్రహింపకపోవును చూడండి దుష్టత్వం ఎక్కడుందో బయట లేదు వాడు ఎందుకు వీటిని గ్రహించలేడంటే వాడు దుష్టత్వంలో ఉన్నాడు దేవుని బిడ్డలని చెప్పుకున్నంత మాత్రాన వాడు ఎందుకు వీటిని గ్రహించలేకపోతున్నాడు అంటే వానిలో ఖచ్చితంగా దుష్టత్వం ఉన్నది కాబట్టి వాడు గ్రహించ గ్రహింపలేకపోను గాని బుద్ధిమంతులు గ్రహించదురు నువ్వు నిజంగా బుద్ధిమంతులు ఇవి నీకు అర్థం కావాలా లేకపోతే నువ్వు ఖచ్చితంగా ప్రశ్నించగల ప్రభు దుష్టుని పని నాలో ఉండకుండా సాయపడు నీ ఆత్మ నాలో నివసించలాగా సాయపడు నాకు నీ బుద్ధి దయచే ప్రవ్వా వీటిని నేను గ్రహించలాగానే నాకు సహపడు ప్రవ్వా అని ప్రార్థించాలా లేకపోతే నువ్వు అర్థం చేసుకోలేవు నీకు చెప్పకుండా ఎన్నో జరిగిపోతున్నాయి ఈ లోకంలో సరే ప్రటన నేను అది మీకు ఇప్పుడు వాక్యం చూపించాను గాని ప్రటన్ గ్రంథంకి అని చెప్తున్నాడు దేవుడు రెండో అధ్యాయంలో అనుకుంటా నీకు చూపించిన వాటన్నిటినీ నువ్వు ముద్రించొద్దు అంటే సీల్ చేయొద్దు వాటన్నిటిని రిలీజ్ చేయమన్నాడు దేవుడు కాబట్టి ప్రణాన గ్రంథంలో అవన్నీ మన కొరకు రిలీజ్ చేయబడ్డాయి దాని గ్రంథంలో ఉన్నాయి అన్ని ప్రాణ గ్రంథాలు కనిపిస్తాయి అన్ని చిహ్న ప్ర ఉంటాయి పర్ఫెక్ట్ గా ఉంటాయి దానియుల గ్రంథంలో ఏమున్నాయో అవన్నీ ప్రాణ గ్రంథాలు కనిపిస్తాయి దాని గ్రంథంలో ఎందుకు వాటిని అర్థం చేయలేకపోయినారు వాళ్ళు వాళ్ళ కాలంలో ముద్రింపబడ్డాయి మన కాలంలో తెరిచిన దేవుడు ఆయననే ముద్రని విప్పేవాడు ఎవరికి యోగ్యత లేదు ఎవ్వరు ఎవ్వరు వీటిని ఎవ్వరు వీటిని అర్థం చేసుకోలేరు నీవు నేను కూడా అర్థం చేసుకోలేదు మన ప్రభు తప్ప ఎవ్వరు వీటిని సీల్స్ ఓపెన్ చేయలేరు మన ప్రభు తప్ప ఎవ్వరు కూడా మనకి వీటిని అర్థం చెయ్యలేరు ఏ పాస్టర్కి రాదు ఇంకా ఎవరికి రాదు కాబట్టి మన ప్రభువే వీటన్నిటిని మనకి బయలుపరుస్తున్నాడు ముఖ్యంగా చూడండి ఈ లోకం నుంచి వీరిని తీసుకొని పోమని నేను ప్రార్థించలేదు గానీ దుష్టి నుంచి కాపాడమంటున్నాడు ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం నేను మీకు చూపిస్తాను ఇరవయవ అధ్యాయం ఆరవ వచనం దేవుడు యోహాను భక్తునికి ఇవి చూపిస్తున్నాడు మొదటి పునరుద్ధానం గురించి ఈ లోకంలో నుంచి వీరిని తీసుకొని పోవద్దని నేను ప్రార్థిస్తున్నాను ఎందుకు ఏసుకో చెప్తున్నాడు అనే ఆరవ వచనానికి సంబంధించిన వాక్యం ఈ మొదటి పునరుద్ధానములో పాలు గల వారు ఉందురు మొదటి పునరుద్ధానంలో పాల్ పొందేవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు రెండో పునరుద్ధానం గురించి ఉంది కానీ దాని గురించి మనం ఇప్పుడు చూపించిన తర్వాత చూపిస్తాం రెండో పునరుద్ధానంలో ఎవరు ఉంటారనే విషయం వాళ్ళంతా నిత్య నరకానికి పోతారన్న విషయం ఇప్పుడు నేను చూపించిన తర్వాత చూపిస్తా కానీ మొదటి పునరుద్ధరం గురించి మనం ఏదైనా వాక్యాన్ని ధ్యానించాలా ఎందుకంటే మొదటి పునరుద్ధరణలో ఉండే వాళ్ళందరూ ధన్యులు అన్న విషయం అక్కడ రాయబడింది పరిశుద్ధులను ధన్యులు అని రాయబడింది అదే విషయంగా మనము కొనతలు రాసిన చూస్తే మొదటి కొనెతలు రాసిన పత్రిక అధ్యాయం మొదటి కొనెతలు రాసిన పత్రిక అధ్యాయం ఎందుకో ఎత్తబడేది లేదనే విషయం నేను మీకు చూపిస్తున్నాను యాభై ఒకటవ వచనం పదిహేనవ అధ్యాయము యాభై ఒకటవ వచనం ఇదిగో మీకు నేను ఒక మర్మము తెలుపుచున్నాను ఎవరికి తెలియదు చదువుతున్నారు కానీ ఎవరు గ్రహించలేకపోతున్నారు ఏందా మర్మం మనం అందరము నిద్రించము మనం అందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రేప పాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము మతె శువార్త ఇరవై యాదార్థుల ూర పెళ్లి కుమారుడు వస్తుండ శబ్దం వినగానే కేక వినబడగానే అందరూ లేచి తన దివిటీలను చక్క చక్కపరచుకొని అంత చక్కపరచుకున్నారు కాదు దివిటీలను ఈ వాక్యం కూడా అదే చూడండి ఏసు చెప్పిన వాక్యము పౌలుకి అర్థమైంది పౌరులు లేరు కదా అక్కడ ఏసు వాక్యం చెప్తాపుడు కాబట్టి దేవుని యొక్క ఆత్మనే వీటన్నింటినీ బయలుపరుస్తుంది బూర మ్రోగును మ్రోగగానే మనమందరము మార్పు పొందదుము అంటే ఇంతవరకు మార్పు పొందలేదా ఎటువంటి అబద్ధ బోధం ఉన్నాను మార్పు చెందాల్సిందే ఆ బూరం రోగినప్పుడు అప్పుడు బూరం రోగును అప్పుడు మృతులు అక్షలుగా లేపబడతారు ఎవరు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు అబ్రహాము కాలం మొదలుకొని ఇప్పటి వరకు పరిశుద్ధులు చనిపోయిన వాళ్ళు ముందు లేస్తారు మనము వాళ్ళు ముందు లేపబడతారు మనము మార్పు పొందుదుము చూడండి ఎక్కడుంది ఎత్తబా చచ్చిపోయిన వాళ్ళు లేస్తారని బాక్యం చెప్తుంది ఇక్కడ మనం ఆల్రెడీ బతుకున్నాం కాబట్టి మనము కేవలం మార్పు పొందుతాం నువ్వు ఆటోమేటిక్గా గాలికి ఏం పోయావు పోవు అక్కడ ఎట్లుందాక ఉందాడా ఎంత తేట గురించి చూడండి కడబురో బ్రోగినప్పుడు మృతులు అక్షయలుగా లేపబడదురు మనము అంటే మృతులు అంటే ఎవరు చనిపోయినవారు మనము అంటే బ్రతుకున్న మార్పు పొందుతాము అంటే నీ దివిటిని చక్కపరచుకోవాలా నీ జీవితాన్ని చక్కపరచుకోవాలి నీ బోధం చక్కపరచుకోవాలా నీ విశ్వాసాన్ని సరి చేసుకోవాలా క్షేమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంది క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకున్నను కొనవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది కాబట్టి అసలైన మర్మం ఇది ఇదే మర్మము మరోసారి పౌలు తెసలు రాసిన పత్రికలో చూపిస్తాడు అక్కడ మనం ఇంకో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎత్తబడే సంఘానికి సంబంధించిన బోధ అని పట్టుకుంటారు సంఘస్థులు మొదటి తెసలు పత్రిక నాలుగవ అధ్యాయం ఎందుకంటే రేపటి దిన మీరు అనేక ప్రాంతాలపై సువార్త ప్రకటించినప్పుడు పాస్టర్స్ ఖచ్చితంగా మిమ్మల్ని సవాల్ చేస్తారు మరి పబ్లిక్ ఎదుట నిన్ను సవాల్ చేసినప్పుడు నువ్వు జవాబు లేకపోతే పబ్లిక్ ముందు నీ ఇజ్ పోతుంది పోతుందా లేదా నీ ఇమేజ్ పోతుంది నువ్వు నిలబడలేవు అంటే నువ్వు ఫెయిల్ అయినట్టు కానీ మన ప్రభు ఫెయిల్ అయ్యే ఆత్మనిచ్చిన మనకి నువ్వు విజయం పొందాలి ఎందుకంటే దుష్టిని మీద విజయం పొందాలా అండ్ దుష్టుడు ఇందాక చూసిన వాక్యం వాడు మీ మధ్యలోనే ఉన్నాడు అన్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం గ్రహించగలిగితేనే వాళ్ళు ముందు చూపించాలి చూడు ఫస్ట్ ఓడిపోయేది సెకండ్ ఒకటి పోయేది ఎత్తబడది ఎక్కడుంది చూపి చూడండి నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడలా అంటే ఫస్ట్ పాయింట్ ఆయన మృతి పొంది లేచను చనిపోయినాక లేచిండు కదా నువ్వు అది నమ్మినలా అదే ప్రకారము అదే ప్రకారము అంటే అదే విధానం సచ్చిపై లేల్సిందే అదే ప్రకారము ఏసు నిద్రించిన వారిని దేవుడు అయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చను అంటే వాళ్ళు కూడా లేస్తారు తిరిగి లేస్తారు ఇప్పుడు చూడండి మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాక వరకు సజీవులమై నిలిచిండు మనము వింటున్నారా నిద్రించిన వారి కంటే ముందు గా ఆయన సన్నిధి చేరము ఇది ఎవరు చదవరు టక్ టక్ టక్ టక్ సరిపోయి పైకి వెళ్ళిపోతారు మేఘములు మేఘల మీద కొనిపోవడతాం అక్కడికి సాగిపోతారు అన్ని మర్చిపోతారు మేఘాలు ఒకటే కనిపిస్తా ఉంటాయి ఇంకేం కనిపించవు సంఘాలు ఎందుకు మోసపోయినాయి అంటే ఇక్కడే మోసపోయినాయి వాటి నుంచి మనం బయటకు వచ్చినాక ఇవి ఎంత తేటక అర్థం అవుతున్నాయి చూడండి దాని లోపల ఉంటే ఇప్పుడు పంది బురదలో ఉన్నంత వరకు దానికి ఏమనిపిస్తుంది బురదనే లోకం మంచి లోకం అనుకుంటుంది అది బయటికి వచ్చినాకనే కదా అరే అది బురద అని తెలిసేది కాబట్టి మనం బురదలకి వెళ్ళి బయటకు కాబట్టి బురద అని తెలిసినాక నువ్వు మళ్ళా వాపసు పోతే కుక్క తన వాంతి తట్టు అన్న వాక్యం జ్ఞాపకం వస్తుంది ప్రభు రాకడు రాకడా వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ముందుగా అంటే ఫస్ట్ మనము పోము అంటే ఎత్తబడేది లేదు బోధ ఏముంది శ్రమలుగానే ఫస్ట్ మనం ఎత్తబడతాం ముందు మనం ఎత్తబడతాం లేదు అట్లా యశ్ ప్రభు ప్రార్థన ఉంది పౌలు రెండు సార్లు చూపించింది సరే మతలు అట్లనే ఉంది అది ఎన్నిసార్లు చేసిన మత్తవార్థలో మన ప్రభు డైరెక్ట్ చెప్పిండు యుగ సమాప్తి ఎట్లుంటుందో చూడండి మత్తయ్య సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఈ వాక్యాలు నువ్వు ధ్యానించినప్పుడు ఇంకా నీకు డౌట్స్ ఉండవు మైండ్ లో డౌట్స్ లేకుంటే స్థిరం స్థిరమైన విశ్వాసం నీకుంటది ఎప్పుడైతే ఈ వాక్యం నీ జ్ఞాపవు కరెక్టే కదా అక్కడనేమో పాసారి గంభీరంగా ఫటాఫట్ ఫటాఫట్ చెప్తుంది దేవుని ఆత్మహత్యంది భాషలో మాట్లాడతారు కొద్దిసేపు చెప్పేసి ఎత్తపడే సంఘం సిద్ధపడండి అని చెప్తారు అందరు వదనాలు ప్రభ వదనాలు ప్రభావ నేను సిద్ధపడ్డాను ప్రభ్వా అని తీర్మనుకొని పోతా ఉంటారు అంటే అబద్దాన్ని ఆశ్రయిస్తున్నారు వాళ్ళు ఎవడు అబద్ధాన్ని ఆశ్రయిస్తారు వాడు ఖచ్చితంగా నరకం పోతాడు ఖచ్చితంగా మరణిస్తారు వాడు కాబట్టి మనము అబద్ధాన్ని ఆశ్రయించాం మనం సత్యాన్ని ప్రేమిస్తున్నాం అందుకే మనకి ఇవి చూపిస్తాడు ఇరవై తొమ్మిదో చూడండి శ్రమలు ముగిసినాకనే శ్రమ ఆ దిన శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినివ్వడు ఆకాశ నక్షత్రం రాలును ఆకాశ మందరి శక్తులు కందిపబడును ఇది ఒక సూచన సరే ఇవన్నీ చిహ్న చెప్పబడ్డ సూచనలు నిజంగా నిజంగా చీకటి సూర్యుని కమ్మడం అంటే సూర్యుడు ఆయన కాంతిని బోగొట్టు కాదు లిటరల్ గా చెప్పాలంటే అది ఆత్మీయమైంది చీకటి సూర్యుని కమ్మును అంటే సూర్యుడు అంటే తేళ్లకి సాదృశ్యం ఎందుకంటే వేడి ఉంటుంది కాబట్టి తేళ్ళుగా అడిస్తే వేడి ఉంటాయి కాబట్టి తేళ్లకి సాదృశ్యం అంటే అది ఒక గుంపు అట్లనే చంద్రుడు అంటే అది చీకటికి సంబంధించింది రాత్రికి సంబంధించింది కాబట్టి అది సర్పానికి సాదృశ్యం కాబట్టి చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినివాడు ఈ రెండు గుంపులు నిత్య నరకానికి పోతాయి చచ్చిపోతాయి రెండు క్రైస్తవ గుంపులు ఖచ్చితంగా నరకానికి పోతాయి వాళ్ళు అనుకుంటున్నారు ధీమాగా నేను ఏ స్టాన్ని నమ్ముకున్నా నాకు ఏం కాదనే నేను ఎత్తవాడతాను అనుకుంటున్నారు కానీ వాళ్ళిద్దరు గుంపులు ఖచ్చితంగా మరణిస్తారు చీకటి సూర్యుని గమను అంటే వాళ్ళకి ఇంకా వెలుగుండదు వాళ్ళకి ఇంకా ఆ గుంపుకు వెలుగుండదు చంద్రుడు కాంతి ఉండదు వానికి వాళ్ళ దగ్గర వెలుగుండదు కాబట్టి వాడు కాంతిని పోగొట్టుకుంటాడు తర్వాత ఆకాశ మందలి నక్షత్రములు అంటే గొప్ప మరణించబోతున్నారు నక్షత్రములు అంటే గొప్ప ఆకాశంకి ఎక్కినా అనుకుంటున్నారు అంటే నేను రక్షణ పొందిన నేను పర్లోక సంబంధిని ఆకాశవాసిని అని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు అబద్ధాన్ని ఆశ్రయించుకుంటే అందరు దందం దందని పడిపోతీంది ఫిజిక్ లిటరల్ గా చూపిస్తున్నా ఆకాశం నుండి నక్షత్రం రాలనంటే క్రైస్తవులు అందరు చచ్చిపోతారు ఇది ఎవరు చెప్పలేడు ఏ చర్చి కూడా ఏ పాస్టర్ చెప్పలేడు ఎందుకంటే వానికి అర్థం కావు రీసెర్చ్ చేస్తేనే అర్థం అవుతాయి రీసెర్చ్ చేయాలంటే ఎంతో ప్రయాసపడాల ప్రవ్వా నాకు అర్థం కావట్లేదు సాయం చేయను అయినా అనలా నువ్వు ఉపాసం దేని కొరకుంటున్నావు ఉద్యోగం సంపాదించుకోనికి పెళ్లి కొరకు పిల్లల కొరకు సీట్ల కొరకు ఇప్పుడు అంతా సీట్ల కొరకు ఉపాసం ఉంటున్నారు పేరెంట్స్ ఎక్కడ పోయినా వాళ్ళ పిల్లలకి స్కూల్లో సీట్ల కొరకు ఉపాసం ఉంటున్నారు కానీ అక్షయమైన ఆహారం కొరకు ఉపాసం ఉండమన్నాడు మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడతారు కానీ నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను అక్షయమైన ఆహారం కొరికే కష్టపడమన్నాడు మనం కష్టపడాల్సింది అక్షయమైన ఆహారం కొరికే నువ్వు ఉపాసముండు శ్రమల పడు ఈ వాక్యం అర్థమయ్యేంత వరకు నువ్వు శ్రమపడాల నాకు అంతా వచ్చనుకుంటే నీకు ఏం రాదు నాకు ఇప్పటికి కూడా ఏం రాదు నేను ఇంకా నేర్చుకుంటున్నా నా జీవిత స్థితి అది కాబట్టి మూడు గుంపులు ఫస్ట్ రెండు గుంపులు శాశ్వతంగా నేరకాని పోతాయి మూడవ గుంపు రాలది కింద పడిపోతుంది నక్షత్రాలు అన్ని చచ్చిపోతారు అందరు మరణిస్తారు ఆకాశమందరి శక్తులు కదిలింపబడును ఇవి మీకు తెలిసిన విషయమే దుష్ట శక్తుల గురించి అప్పుడు మనుషు కుమారిని సూచన ఆకాశ కనబడును ఫస్ట్ టైం ఈ లోకమంత సృష్టి ఈ లోకంలో ఉండే ప్రతి మానవుడు యేసు ప్రభుని కండారా చూస్తాడు అప్పుడు మనుష సూచన ఆకాశ అగుపడను ప్రపంచమంతట ఒకటేసారి చూస్తాది మెరుపు తూర్పున ఉదయించి పరమటి వరకు ఏ రీతిగా కనబడను అదే రీతిగా ఆయన సూచన ఆయనని చూడగలరు ఈ లోకమంతట ప్రపంచమంతట ఒకటే సారి నువ్వు జపాన్ లో ఉండొచ్చు యునైటెడ్ స్టేట్స్ లో ఉండొచ్చు వాడికి ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఇవ్వడం వీనికి టూ అండ్ హాఫ్ అవర్ చేయ ఉండొచ్చు ఎన్ని అవర్స్ ఎడవ ఉన్నా ఈ లోకం అంతా ఒకటేసారి చూస్తా టైమ్స్ అన్ని తారుమారైపోతాయి వాడు ఐదు గంటలు వాడు లేట్ అమెరికన్స్ మనం ఐదున్నర గంటలు ముందు నువ్వు టైంలో ముందుకున్నా వాడు టైంలో వెనకలు ఉన్నా వాడు ఫస్ట్ చూస్తాడు వీడు సెకండ్ చూసినా కానే కాదు వీడు ఫస్ట్ చూస్తాడు వాడు సెకండ్ చూసాడని కాదు అందరు ఒకేసారి చూస్తారు ఎందుకంటే నువ్వు రీజన్ ఉపయోగిస్తావు ఫెయిత్ ఉపయోగిస్తున్నావు మనం ఈ విషయం బాగా ధ్యానించినాం రీజన్ ఉపయోగించద్దు లాజిక్ సైంటిఫిక్ ఇవంతా ఈ దుష్టి నుంచి పుట్టినాయి మనము కేవలం విశ్వాసాన్ని వాడుకుంటాం ఈ లోకంలో ఉన్నదంతా దుష్టి నుంచి వచ్చింది సైకాలజీ సోషాలజీ ఆంథ్రపాలజీ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ సైతాను సబ్జెక్ట్స్ ఏస్ట్రో సబ్జెక్ట్స్ స్పెషల్ సబ్జెక్ట్ కేవలం ఏస్ట్రో వచ్చింది అందుకే అవి సునీసంగా నాకు అర్థమైతాయి నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నాను కాబట్టి అవి నాకు చిల్లర్ అర్థం అయిపోతుంది అరే ఇది చెత్త అని ఊరికనే అర్థం చేసుకుంటాం సిగ్మెంట్ ఫ్రైడ్ అంత చెత్త చెప్పాడు సైకాలజీలో ఆ సైంటిస్ట్ చెప్పినా అన్ని నేను వింటే అరే ఇది చెత్త కదా ఎందుకు ఈ లోకం దీన్ని గ్రహించలేకుంది ఆ మత్తులో ఉన్నవాడు దాన్ని ఎందుకంటే పంది బురదలో ఉంది బురద అని నేను బురదలకి వెళ్ళి బయటకు కాబట్టి సిగ్మెంట్ ఫ్రైడ్ చెత్త ప్యావ్లవ్ చెత్త ఇమ్మానుయల్ కెంట్ చెత్త ఆ కార్లుమాక్స్ చెత్త Hegel డైలాగ్ చెత్తా డైలెక్టికల్ మెకానిజం చెత్త అవన్నీ చెత్తా అని నాకు తెలుసు మేనేజ్మెంట్ థియరీస్ చెత్త సైకాలజీ మనసత్వ శాస్త్రం అంత చెత్త నువ్వు ఏదైనా సాధించగలవు అని చెప్తుంది సైకాలజీ ఎలా సాధిస్తావు ప్రభు లేకుండా నువ్వేం సాధించలేవు నా నుండి వేరుగా ఉండి ఎవడు ఫలించలేదు అన్నాడు కానీ సైకాలజీ అని చెప్తుంది అస నీకు సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలా నిన్ను నువ్వు నీ గురించి నువ్వు ఎక్కువగా తలంచుకోవాలా నువ్వు గ్రేట్ అని అనుకోవాలా అప్పుడే నువ్వు సాధిస్తావు ఇది ఏ స్టో బోధ వ్యతిరేకంగా లేదా కాబట్టి సైతాన్ బోధ దాన్ని ఆశ్రయించి బ్రతకాలనుకుంటే ను కష్టంగా మరణిస్తావు ను దీన్ని ఆశ్రయించి బ్రతకాలనుకో అనుకో జీవితాంతం శాశ్వతంగా యుగ యుగంలోకి జీవిస్తావు మనం తీర్మానించుకోవాలి ప్రతి ఆత్మ ప్రభు నుంచి వచ్చిందా లేదా చూడండి మన ప్రభు రాకడా యుగ సమాప్తి ఏ రీతిగా ఉంది శ్రమల కాలము ముగించి నాంకనే వస్తాడు నేను శ్రమలకుండా చూడకుండా పోతాను అని ఒక ఫస్ట్ టైం ప్రకటించిండ్రు ఒక అమ్మాయి యవనసుల్ ఉపా రోగం పద్దెనిమిదవ శతాబ్దం నుంచి మాట్లాడుతున్నాం ఫస్ట్ టైం ఎత్తబడే సంగం నుంచి బోధ స్టార్ట్ అయింది ప్రపంచంలో ఆ అమ్మాయి సిక్ అయిపోయి కొన్ని నెలలు బెడ్ మీద ఉంది అయితే ఆమె సిక్ అయిపోయి బెడ్ మీద ఉన్నప్పుడు ఆమె దర్శనాలు వచ్చినాయి ఆ దర్శనం వచ్చినాక చెప్పింది ఇట నాకు దర్శనం వచ్చింది అందరు ఇట ఎత్త పడుతున్నారు ఏ స్టో మధ్యాకాశి ఇక్కడికి వెళ్ళిపోయినారు అని ఆమె దర్శనం దాన్ని పట్టుకున్నాడు ఫస్ట్ పాస్టర్ ఆయన పేరు జాన్ డార్బి ఆ డార్బి అనే టోడు మొత్తం ఆ బోధని ప్రపంచానికి అంత అంటే జాన్ డార్బి అనే ఇంగ్లాండ్ అయినా ఇంగ్లాండ్ లో ఈమెమో స్కాట్లాండ్ అమ్మాయి ఆమె పేరు నాకు జ్ఞాపకం లేదు మేరీ ఏదో ఉంది ఆ అమ్మాయికి దర్శనం కలిగితే ఆ అమ్మాయి ఒక జగ చిన్నగా పెంత సంఘంలో వాక్యం చెప్తుంది నాకు ఇలా దర్శనం వచ్చిందని అయితే ఆ డార్బి ఆ దర్శనాన్ని ఏం తీసుకున్నారు కదా అక్కడ నుంచి ఇంగ్లాండ్ నుంచి యునైటెడ్ స్టేట్స్ పోయి ఫస్ట్ టైం పబ్లిక్ మీటింగ్ లో ఆ వాక్యం చెప్తే ఆ దర్శనం చెప్తే అందరు అబ్బాయి ఎంత బాగుంది వినడానికి మనం ఆటోమేటిక్ గా గాలికి ఎత్త పడుతున్నాం అంటే ఎంత బాగుంటుంది పట్టేసుకున్నారా వాక్యం అది లేదు ఎక్కడ అబద్ధాన్ని అమెరికా పట్టుకొని అమెరికా నుంచి ప్రపంచానికి విస్తరించింది ఎత్తబడే సంఘం బోధ అట్లా ప్రపంచం మోసగించింది అమెరికా కానీ పుట్టింది ఎక్కడ ఇంగ్లాండ్ స్కాట్లాండ్ అంటే యూరోప్ యూరోప్ లో పుట్టి అమెరికాకు వచ్చి అమెరికా నుంచి మొత్తం ఏషియా విస్తరించి ప్రపంచం పాపంలో ముంచేసింది అబద్ధ బోధలో ముంచేసింది కానీ మనకి ఇవన్నీ బాగా అర్థమవుతున్నాయి కాబట్టి మనము ఆ పాపంలో ఉండం ఆ పులుపులో ఎట్టి పరిస్థితుల్లో ఉండం ఎందుకు నీ బాధ్యత ఏందంటే మోసపుచ్చు ఆత్మలని వివేచించాలా ఇది చాలా భయంకరమైన మోసపుచ్చు ఆత్మ ఎత్తబడే సంఘం సంబంధించిన బోధ చాలా భయంకరమైన మోసం ఎందుకంటే దాన్ని రుజువుపరచడానికి వరకు వాళ్ళు ఎన్నెన్నో ప్రయాసాలు పడుతూ ఉంటారు అది కరెక్ట్ అని చెప్పడానికి వరకు ఎన్నెన్నో ప్రయాసాలు పడుతూ ఉంటారు నాకు ఒకసారి జ్ఞాపకం ఉంది నాకు ఒక మంచి స్నేహితులు ఆయన ఒక నా పక్కన కూర్చొని వర్షిప్ చేస్తున్నాడు చాలాసేపు వర్షిప్ చేస్తున్నాడు ఎగురుతున్నాడు గాలిలో దాని తర్వాత నెక్స్ట్ సండే వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని సాక్ష్యం ఇస్తుంది తెలుసా పోయిన సండే నాకు దర్శనం వచ్చింది వర్షిప్ చేస్తుంటే ఆ వర్షిప్ లో నేను చూసిన అందరూ ఎత్తబడుతున్నారు ఫలాని చర్చలకు వెళ్ళి అందరు ఎత్తబడుతున్నారు కానీ పాస్టరు పాస్టరమ్మ కింద అది నాకు అర్థం కాలేదని నాకు చెప్తున్నాడు అందరు ముందు సాక్ష్యం చెప్తున్నాడు నేను దాన్ని వివేచించలే ఆత్మని అర్థం చేసుకోలే దుష్టుడు ఆ సంఘాన్ని మోసగిస్తున్నట్లు నేను గ్రహించలేకపోయినాను కానీ ఇప్పుడు దాన్ని బాగా నేను గ్రహించగలుగుతున్నాను అది మోసపుచ్చు ఆత్మ అనేకులకు అటువంటి దర్శనం ఇచ్చింది ఇచ్చిన అదే దర్శనము ఆ ఆత్మ ఈరోజు ఇంకొక బ్రదర్కి రేపు ఇంకోవరికి ఇస్తుందో మనం జాగ్రత్తగా నువ్వు ఈ సత్యాన్ని గ్రహిస్తే దగ్గరికి వస్తుందా నీకు దర్శనం ఇస్తుందా నీకు ఇవ్వదు నాకు ఇవ్వదు నేను ఎప్పుడు చూడలేదు ఎత్తపడే దర్శనం పూర్వం చూసిండ్ర మీరు లేనిది ఎట్లు ఇస్తాడు ఎస్పులో ఇవ్వడు నువ్వు నిజంగా యదార్థంగా ఆయనని సేవించి నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకంతోను పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యహోన్ నువ్వు నిజంగా నువ్వు అట్లా సేవిస్తే నీకు అట్లాంటి చెత్త దర్శనాలు రావు నీకు రావు అవి దర్శనాలు అట్లాంటి వాడు ఇవ్వలేడు ఎందుకంటే నీ జీవితము వాడిని కంట్రోల్లో లేనప్పుడు వాడు నీకు ఎట్లు ఇస్తాడు దర్శనాలు పిచ్చి పిచ్చి కలలు దర్శనాలు నువ్వు ప్రభు కంట్రోల్లో ఉంటే నీ సర్వస్వాన్ని ఆయనకు సమర్పించుకుంటే సైతాను నీ ఎలలేడు కాబట్టి నీ ప్రభు కంట్రోల్లో ఉంటే నీకు అటువంటి దర్శనాలు రావు పీడకనలు ఎందుకు వస్తాయి సరే ఒకవేళ ఏమైనా రాబోతుంటే ఆయన చూపిస్తే నేను హెచ్చరిస్తానని నువ్వు ధైర్యపడతావు నీకు వివేచన ఉంది కాబట్టి ఆ హెచ్చరికను పట్టుకొని ప్రార్థన కలుపుతావు వారిని హెచ్చరిస్తావు అరే నువ్వు చచ్చిపోబోతున్నావు నాకు దర్శనం ఇచ్చింది దేవుడు నీ జీవితాన్ని చక నీ ఇంటిని చక అని హెచ్చరిస్తావు హేస్య్ చెప్పింది కదా హేస్ కయక్ నీ జీవితాన్ని చక్క పెట్టుకో ఈ రాత్రి నువ్వు సాగబోతున్నావు నీకు క్యాన్సర్ పుండ్ వచ్చింది అన్నాడు రాత్రి అంతా ఏడ్చిండు పశ్చాత్తా తెల్లవారి మళ్ళా దేవుడు వచ్చి వానికి పోయి చెప్పు వాడి ప్రార్థన లక్షించిన వాడి పుండును మానుతున్నా వాడి ఆయుష్ని ఇంకా పొడిగించిన క్యాన్సర్ ఉంటే ఆయుష్ తగ్గుతూ ఉంటుంది కదా పొడిగించిండు ఆయుష్ అంటే క్యాన్సర్ కి కదా మన ప్రభు యొక్క తలంపులు క్యాన్సర్ పుండు రాలిపోయింది కండ్ల ముందు మన అది ఎందుకు నువ్వు దేన్ని ఆశ్రయించిన అబద్ధాన్ని ఆశ్రయిస్తే ఖచ్చితంగా క్యాన్సర్ కి అప్పజెప్తాడు నువ్వు అబంధాలకి వెళ్ళి బయటకు వస్తున్నాయి కదా క్యాన్సర్ వంటి రోగాల నుంచి నేను బయట తీసుకొస్తాడు ఎందుకంటే నువ్వు సత్యాన్ని స్వీకరించినప్పుడు ఆయన ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చిండు దినవృత్తాంత మనం చూస్తాం ఈ దినం ఈ వాక్యాన్ని అనుసారంగా నువ్వు జీవిస్తే ఇది వరకు ఈ దినం మొదలుకొని యుగ యుగముల వరకు కాచి కాపాడుతా అంటాడు దినవృత్తాంతంలో ఎప్పుడైతే మీరు ఆజ్ఞని మీరుతారో మీకు ఈ తెగుళ్ళన్ని వచ్చి పడతాయి అంటాడు అందులో ఒకటి క్యాన్సర్ ఎయిడ్స్ డయాబెటీస్ టీబి ఇట్లాంటివన్నీ వచ్చి పడతాయి సరే మనము వాటి నుంచి ఎట్లా విడుదల పొందాలా సరే కొన్ని నువ్వు చేతుల కూడా చేసుకోవచ్చు నాకు ఒకసారి ఇద్దరు క్రమ పడుతుంటే దేవుడు నాకు చూపించిండు ప్రవ్వ నాకు వాళ్ళని చూస్తే భరించలేకపోతున్నాయి ఎంతో బాధ కలుగుతుంది వాళ్ళు ఎందుకు ఎంతో సఫర్ అవుతున్నారు మంచోళ్ళు యథార్థవంతులు ఎవరికి హాని చేయలేదు ఎందుకు వాళ్ళకి ఆ రోగం పెట్టిన ప్రభావ అంటే నాకు చూపించిండు వాళ్ళకి నేను పెట్టలేదు వాళ్ళే తెచ్చుకున్నారు ఎట్లా తెచ్చుకున్నారు ఆయననేమో సిగరెట్ విపరీతంగా సిగరెట్ చిన్న వయసు నుంచి ఇరవై రెండు సంవత్సరాల నుంచే సిగరెట్ రాగిండి ఇరవై కదా పద్దెనిమిది సంవత్సరాల నుంచి డిగ్రీకి ముందటి నుంచే సిగరెట్ దాగి డయాబెటిక్ అయిపోయింది చిన్న వయసులో ఆయన మీకు ఎందుకు వచ్చింది బ్రవ ఆమె నష్టం పెట్టుకుంది ముక్కులో నష్టం ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంది క్రిస్టియన్ అయి ఉండి ఎందుకు పెట్టుకున్నావమ్మా అంటే నాకు బాగా చిన్నప్పటి నుంచి మా పై ఒక రెండేటి ఒక హిందూ ఫ్యామిలీ ఆమె చెప్పింది నాకు ఒకసారి సర్ది తుమ్మేసినావనుకో నీకు సర్ది ఫ్రీ అయిపోతుంది ముక్కు పట్టుకోదు కదా నశం పెట్టుకుంటే తుమ్ము వస్తుంది తుమ్మేస్తే అదంతా బయటకు వెళ్ళిపోయినాక ఆ ఫ్లెమ్ నీకు ఫ్రీ అయిపోతుంది గాలి అరడం అట్లా నశానికి అలవాటు పడ్డా అది అదొక మత పదార్థం కాబట్టి ఆ మత పదార్థం అది టొబాకో మన బాడీలోకి పోతే అది ఒక రకమైన పాయిజన్ అది నర్వస్ సిస్టమ్ అంతా దెబ్బతింటది దాంతో బ్లడ్ వెజల్స్ అన్ని దెబ్బతింటది అన్ని జీవ రక్తాలన్నీ చచ్చిపోతాయి అవి చచ్చిపోయి మళ్ళీ అవి లోపలనే తిరుగుతా ఉంటాయి కిడ్నీస్ వాటిని ఫిల్టర్ చేయలేక ఎంతో కష్టపడతా ఉంటాయి అట్లాంటి బ్లడ్ సెల్స్ అన్ని చచ్చిపని అన్ని మన బాడీ తిరిగి మన బాడీ ఎంత పాయిన్ అయితే ఉంటుంది అప్పుడు ఆర్గన్స్ అన్ని దెబ్బతింటా ఉంటాయి సిగరెట్ దాగటానికి ఆకలి ఉండదు సిగరెట్ దాగటానికి జీర్ణశక్తి ఉండదు దాంతో పాన్కరీస్ దెబ్బతి ఉంటుంది కాబట్టి ఇటువంటి అలవాట్లతోనే మనం రోగాలు తెచ్చుకుంటున్నాం సరే చేత తెచ్చుకుంటూ ఒకటి ఉంటది అయితే దేవుడు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాడు ఈ రోగాల నుంచి మనం ఎట్లా బయటపడాలా ప్రయత్నం చేసే బాధనిది విశ్వాసంలో నీ విశ్వాసాన్ని క్రియల రూపకంగా నువ్వు చూసుకోవాలా అని యాకబు రాష్ట్ర పత్రికలు ఎన్నిసార్లు చూపించింది నువ్వు అనారోగ్యాన్ని ఎట్లా బయటపడాల నీకు కొన్ని దేవుడు చిట్కాలు చూపిస్తున్నాడు ఇక్కడ అవి నువ్వు పాటించాలా తాతలు బాగా వాడటం చెవు నొప్పి ఆ ఇయర్ డ్రాప్స్ మూడు ముప్పై రూపాయలు అరవై రూపాయలు ఉంటుంది ఒకటి ఇంతది చాలా కాస్ట్లీ అవి హైడ్రోజన్ పైరాక్సైడ్ పది రూపాయలకి ఇంత డబ్బా వస్తుంది ఇంత చిన్న డక్కిల్లో నువ్వు కొంచెం పోసుకొని చెవులో మొత్తం క్లీన్ అయిపోతుంది చెవు మరి దేవుడు అవన్నీ మన తాతలు నైన్టీన్ ఫార్టీస్ వాడి మనం వాడకుండా ఈ మోసపుచ్చు ఆత్మలను మనం గ్రహించాల మోసపుచ్చు ఆత్మలను మనం గ్రహించాలి ఫార్మసికల్ కంపెనీ మోసగిస్తుంది కార్పొరేట్ హాస్పిటల్ మోసగిస్తుంది డాక్టర్ రూపకంగా మోసగిస్తుంది నువ్వు వాటిని ఈ డాక్టర్ నిజమైన దేవుని బిడ్డ కాదా వీడు దైవికమైన ఆసక్తి కలిగిన డాక్టరా లేక మోసపుచ్చు ఆత్మ కలిగిన డాక్టరా వీడు నన్ను దోచుకొని లేక వీడు నాకు సాయంగా ఉండడా వాళ్ళందరూ నాకు ఆ ఎమకి ఇంక లాగానే కనిపిస్తారు కార్పొరేట్ హాస్పిటల్ పోతే డాక్టర్స్ రెండు అవి ఇట్లా కత్తులు పట్టుకొని ఎవడొస్తాడా అని కొడదామా కత్తులతో నరికేస్తామా అన్నట్టు కనిపిస్తారు నాకు వాళ్ళు వాళ్ళ దగ్గరకి మనం పోవద్దు వాళ్ళకి మనం దొరకనే దొరకద్దు దొరికిందంటే మిమ్మల్ని క్లీన్ చేసేస్తారు మీ మీ పాకెట్స్ మీ ఆస్తులు ఈస్తులు అన్ని దొరుకుంటారు కాబట్టి వాళ్ళకి దొరకకుండా ఉండాలంటే నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా నీ హెల్త్ ను కాపాడుకోవాలా సరే లేబి లేదు అధ్యాయంలో ఒక వాక్యం చూసి మనం ముగించుకుందాం వచ్చేవరము ఈ వాక్యాన్ని మనం కొనసాగిస్తాం ప్రతి ఆత్మని నువ్వు వివేచించాలా అన్న విషయమే మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం లేవియాకాండం పంతొమ్మిదవ అధ్యాయం చూడండి ముప్పై ఒకటవ వచనం చదవండి కర్ణపిశాచి వారి దగ్గరికి మనం పోకూడదు ఇంకా సోద గణ దగ్గర పోయి వారి వల్ల మనం అపవిత్ర తీసుకునకూడదు తెచ్చుకునకూడదు నేను మీ దేవుడిన యహోవాను మనము మంత్రగాన దగ్గర పోవద్దు సోద చెప్పవద్దు కర్ణ పిశాచం కర్ణ పిశాచలు ఎక్కడ ఉంటాయి తెలుసా మీకు ఎవరు తెలుసు చెప్పండి కర్ణ పిశాచలు ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు చెప్తుంది నాకు కాలు అనేది తెచ్చుకోవచ్చు నాకు అవసరం పడుతుంది ఎందుకంటే నేను మటుకు ఏం చేస్తుంది వాక్యం మీరు ఇప్పుడు మీ దేవుడైనా యహోవానే నేను నీ దేవుడనే అవ్వను నేనే నీకు దేవుడను నేనే నీకు దేవుడు అంటున్నాడు మీరు వాటి దగ్గర పోవద్దు కర్ణ పీసాచిల దగ్గర పోవద్దు సోద గండ్ల దగ్గర పోవద్దు సోదే చెప్పేటోళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆ గంపలని తలకాయ పెట్టి బట్ట మూస్తారు అందులో ఉండే దయ్యాలు నీలోకి వచ్చి కూర్చుంటాయి నువ్వు ఇంటికి పోతావు దయ్యాలు తీసుకొని నీ ఇంట్లో అంత కొట్లాటలుంటాయి భయంకరమైన శ్రమలుంటాయి కర్ణ పీసాచి జరిపి ఎప్పుడు పోవద్దు కర్ణ పీసాచిల్ ఎట్లుంటాయి తెలుసా అవి సమాధుల దగ్గర ఉంటాయి సమాధులలో ఉంటాయి కర్ణ పీసాచిల్ కాబట్టి మనం అక్కడ పోవ్వద్దు సమాజాల దగ్గర పోవద్దు మంత్రగాళ్ళు సమాజంలో కూర్చొని ఆ దయ్యాలను పట్టుకొని మనకి మన దగ్గరికి వెళ్ళి బిజినెస్ చేసుకుంటారు నువ్వు వాళ్ళని పైన అనుకో నాకు ఉద్యోగం వస్తలేదు అంటే పదివేలు అంటాడు వాడు పదివేలు ఇస్తాడు వాడు దయ్యాన్ని పంపుతాడు ఆ దయ్యం నీ దగ్గర ఉంటుంది నువ్వు ఇంటర్వ్యూకి పోతే నీ ఎంట పోతా ఉంటుంది అది ఎక్కడ పోతే నీ ఎంట అది పోతా ఉంటుంది నువ్వు ఇంట్లో ఉంటే నీ ఇంట్లో పోతుంది అది నీకు ఏమి మంచి కాదు ఎందుకంటే అది సైతాన్ ఆత్మ అది నీకు సహాయ పైగా పైసలు పోతాయి ఆరోగ్యం పోతుంది సమాధానం పోతుంది నీకు ఏమీ లాభం కలగదు కాబట్టి ఆ సమాదల దగ్గరికి మనం పోవద్దు ఎందుకంటే చనిపోయినవాడు వాడు పడ్డవాడు అని ఎలిమే గ్రంథంలో మనం చూస్తాం చనిపోయినవాడు మరో పడ్డవాడు మనం అక్కడ పోవడానికి వీల్లేదు దుష్ట శక్తులు ఆత్మలు అక్కడ తిరుగుతూ మనం అక్కడ పోవడానికి వీల్లేదు అక్కడ పోతే మటుకు నువ్వు ఈ వాక్యానికి అవిధేత చూపించినట్లే క్రైస్తవులందరూ అక్కడ పోయి క్యాండిల్స్ వెలిగించి దండలేసి బంతి పువ్వులు చామంతి పువ్వులు అన్నీ వస్తారు వేసి ఇంకేమేమో చేసి మొక్క వస్తారు వాటిని వాడు ఏసుకి వ్యతిరేకం అట్లా చేసేటోడు కాబట్టి వాడి దగ్గర ఖచ్చితంగా కర్ణ పీసాచిలు మరి వాడు ఏ నిండు మనసుతో ఏసు సేవించగలడు మనం మటుకు ఈ ఆత్మలను వివేచించాల ఏ క్రైస్తవుడు ఆ చీకటి శక్తులు తగ్గిపోతారో వారి సహవాసంలో ఉంటే మటుకు కర్ణ నిన్ను అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూ అందుకే వారితో పొత్తు మనకి కుదరదు వారితో పొత్తు మనకు కుదరదు క్రైస్తవులతో మనం ఉండలేం ఎందుకంటే వాడిని మెల్లిగా వాడి గుంపులకు గుంజుకుంటాడు మళ్ళా పంది బురదలు పోయినట్టే ఉంటుంది జీవితం నేను అందుకే వాటి నుంచి బయటకు వచ్చినాను ఎన్ని క్రైస్తవ సంఘాలు చూసిన నేను అవన్నీ నాకు బురదలాగానే కనిపిస్తున్నాయి క్షణం ఎందుకంటే వాటిలో దయ్యముల ఆత్మలు ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం ఈ ఆత్మలని నువ్వు గ్రహించాలా వీటిని నువ్వు తెలుసుకోవాలా చూడండి ఇరవై ఉదయం లేవియా కాండం ఇరవయవ అధ్యాయం ఆరో వచనం ఏశ్ ప్రభు నిన్ను కొట్టేస్తానంటున్నాడు ఎవడైతే కర్ణ పిశాచులతోను వారితోను సోదే వ్యభిచరించటకు అంటే సహవాసంలో ఉండటం వ్యభిచరించడం అంటే వాళ్ళతో కలిసి పాలు పొందడం వ్యభిచారం అంటే నిజంగా శారీరకంగా వ్యభిచరించడం కాదు దయలతో నుచరిస్తాడు శారీరకంగా కాదు అది ఎప్పుడైతే వాళ్ళతో సహవాసం కలిగి అన్యోయంగా ఉంటావో అది వ్యభిచారానికి సాదృష్టం అనే విషయం చెప్తున్నాడు అక్కడ కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలనే విషయం చెప్తున్నాడు వాళ్ళతో నువ్వు సహవాసం కలిగి ఉంటే తన ప్రజల నుంచి నిన్ను కొట్టివేస్తా అంటున్నాడు కాబట్టి క్రైస్తవులు ఎంతమంది కొట్టివేయబడుతున్నారు నేను చూసిన పాస్టర్స్ చేతులకి ఏం కట్టుకుంటున్నావు తాయతలు కట్టుకుంటారు సైతాన్ తాయతలు చాలా మంది చూసిన ఊర్లలో పోతే మళ్ళీ వాడు ఎట్లా ఒక దిక్కు ఏ స్టోప్ బిడ్డ అంటుండో ఇంకొక దిక్కు తాజతలు కట్టుకున్నాడు వాడు దొంగ కదా వాడు అవిశ్వాసి కదా వేషధారకుడు కదా మళ్ళీ దేవుడు అటువంటి వాడిని కొట్టివేస్తున్నాడు ఎందుకు ఇంతకు చూసినా మనం సూర్యుడు తన కాంతిని పొగొట్టుకుంటాడు చంద్రుడు చీకటి చంద్రుడిని కమ్ముతుంది ఈ రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతాయి ఈ విషయం మనం గ్రహించాలా ఆ రెండు గుంపులతో నువ్వు ఎటువంటి సంబంధం పెట్టుకో వాడు ఎంత భక్తిగా ఎంత పరిశుద్ధంగా ఉండొచ్చు వాడి ఫలముల చేత వాడిని నువ్వు గ్రహించాలా నీ బాధ్యత లేకపోతే మోసపోయేది నీవే ఈ రోజంతా మనం ఈ రోజు నుంచి అదే వాక్యం చేస్తున్నావు ఈ రోజులలో భయంకరమైన మోసపుచ్చ ఆత్మలు ఉన్నాయి ప్రతి స్థలంలో నీ బాధ్యత వాడిని గ్రహించాలా ఈ ఆత్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నేను నీ సేవకు అవి చాలా అడ్డంకం ఎందుకంటే నువ్వు చాలా కఠినంగా సేవ చేయబోతున్నావు త్వరలో నీ సేవకు చాలా అడ్డంకం నువ్వు అనేక ప్రాంతాల్లో పోయి చాలా కఠినంగా ఈ వాక్యం చెప్తావు ఎవడు మెచ్చుకోవడ స్టార్టింగ్ లో మెచ్చుకుంటాడు బాగుందని దాని తర్వాత అవి విన్నాక వాడి హృదయంలో పోయినాక ఆ కదిలింపబడుతుంటే వానికి నీకు అసహ్యం వేస్తూ ఉంటుంది కాబట్టి పాస్టర్స్ వీటిని స్వీకరించారు గొప్ప జనమే వాళ్ళ నక్షత్రాలు రాలిపోతున్న త్వరలో మళ్ళీ వాళ్ళు రాలకముందు వాళ్ళ హృదయాలలో ఈ సత్యం పడాలా అదే ప్రయాసం ఆ ప్రయాసంతో మనం ముందు కొనసాగిస్తాం దేవుడి వాక్యాన్ని దేవించిన గాక ఈ ఆత్మలని ఏ రీతిగా వివేచించాలా అనే విషయాన్ని మనం వచ్చే వారం నుంచి ఇంకా కొంచెం లోతుకి వెళ్లడానికి ప్రయాసపడదాం ఏసు ఆత్మనే మనకు సహాయపడాలా ఎందుకంటే ఈ లోకపు ఆత్మతో నాకేం పని లేదన్నాడు ఇందులో ఉన్నది సైతానాత్మ ఈ లోకంలో ఉన్నదంతా నా తండ్రి నుంచి కలగలేదన్నాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతా దేవునికి సంబంధించింది కానే కాదు సైతానికి సంబంధించింది కాబట్టి ఈ లోకంలో ఉన్న ఏ మనకు అవసరం లేదు అది సమస్తం పెంట మనం ఎంచుకోవాలా పరిశుద్ధిరా మీకు వన్నా లేసయ సమస్తం పెంట అని మీరు మాకు చూపిస్తున్నారు ప్రవ్వా వాటిని ఎంతో విలువగా ఎంతో ప్రీతిగా మనుషులు ప్రేమిస్తున్నారు కానీ మేము వాటిని అసహించుకుంటున్నాం ఎందుకంటే మీ వాక్యమే మాకు ఆధారం మా జీవితానికి ఆధారం మా ఎముకలకు సత్తువ స్వస్థత మా జీవితానికి పునాది యుగ మాకు నిరీక్షణ మీ వాక్యమే ప్రవ్వ మీ వాక్యాన్ని ప్రేమించి ప్రతి ఒక్క ఆత్మను వివేచించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆ ఆత్మలని కర్ణ పిశాచి గల ఆత్మలను సోది చెప్పే ఆత్మలను మేము అసహించుకుంటున్నాం ఈ దినం నిన్ను నిండు మనసుతో మిమ్మల్ని ప్రేమించే బిళ్ళగా మమ్మల్ని తయారు చేసి మీ రాకరవర్ మమ్మల్ని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె